దేవిని పరిశుద్ధమైన నామానికి యేసుక్రీస్తు నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన నామానికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లినుగాక మరి స్కైపులో కుడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను ఎందుకంటే మనుషునికి కాదు మహిమ దేవినికి చెందాలి మనము ఆయనను స్తించి ఘనపరిచి మహిమపరిచే వారిగా ఉండి ఈ లోకానికి మాదిరిగా ఆయనకు సాక్షులుగా ఉన్నటకు మనము మనకిచ్చిన ఈ ధన్యతను బట్టి దేవిని స్తుస్తూ ఈ యొక్క మీటింగ్ను ప్రారంభించుకుందాము ప్రార్థన పూర్వకముగా మన దేవిని స్థుతించి కాయలక మహిమకరంగా మనము ఈ యొక్క ప్రార్థన మరి మనం మొదలు పెట్టుకుందాం శాంతము సిస్టర్ ప్రార్థించండి మీరు ప్రైజ్లాడమా మీరు ప్రార్థన ధర ప్రార్థన ధర మనం ఈ యొక్క మీటింగ్ ను ప్రారంభించుకుందాం మీరు ప్రార్థించండి సిస్టర్ స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రేమ గల ఏసన్ని బంగారు పాదాలకు వందనాలు సూత్రులు స్తోత్రాలు నాయన యువ ప్రభా ఇవాళ్ళు కూడా ఆన్లైన్ ప్రార్థనలు మేమందరం నాయన జాయిన్ అం తల్లి ప్రభా పరిశుద్ధ నీకే వందనాలు చెల్లిస్తున్న ఆయన మీ ఆత్మ నడిపింపుదై చేయండి మీ పరిషుద్ధ ఆత్మందరిపై కుమ్మరించండి సుప్రభ పరిశుద్ధుడాయినా నీకే వందనాలు చెల్లిస్తున్న ప్రభా ఈ యొక్క ప్రభా మీటింగ్ ఉన్నాయి ఆది మొదలుకొని శివ దాకా వేసు ప్రభా నీ కృపతో నింపండి మీ ఆత్మ నడిపింపు దయచేయండి ప్రతి ఒక్క ఆటంకాలను తొలగించండి ప్రభా జాయిన్ కావాల్సిన ప్రతి కూడా ప్రభా జాయిన్ అయ్యే కృప దయచేయండి ప్రతి ఆటంకాలను తొలగించండి సయ్యా నీకే వండనాలు తండ్రి పాటల మీరు మయం పొందండి దేవాక్యం ద్వారా మీరు మా మాట్లాడండి బలపరిచేయండి వేసి మాలో తప్పులు ఉంటే తొలగించండి వేస్తూ ప్రభా పరిస్థితులా మీరే సరిచేయండి వర్షిథుడాన్ని కృపగలస్తా అని కాప చెప్పుకుంటున్నాం తండ్రి మహిమగల దేవ మహోన్నతుడా సర్వాధికారి సర్వశక్తి మంతుడా ఏసయ్య నీ పాదాలకు వందనాలు తండ్రి కృపగల దేవ అయ్యా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించింది ఆయన కృపను బట్టి ధన్యతను బట్టి మీ కోట్లాది వందనాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం నాయన మమ్మల్లందరినీ కూడా ప్లవాన్ని కృపగలస్తానని కాప చెప్పుకుంటున్నాం మీరే తండ్రి మా అందరితో మాట్లాడి ప్రతి కూడా బలపరిచి నీకు మహిమకరంగా మీటింగ్ ను జరిపించమని ఎస్ఐఏ పరిశుద్ధ నా మమ్మన ప్రార్థించి అడుగుంటున్నాను తండ్రి ఆమె ప్రైజ్ లాడ్ బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ సిస్టర్ ప్రైజ్ లాడ్ పంజుల సిస్టర్ ప్రైజ్ లాడ్ సిస్టర్ అందరికీ ప్రైజ్ లాడ్ పాట పాడుకుందాం దేవుని స్థుతించుడి ఎల్లప్పుడు దేవుని స్థుతించుడి దేవునిస్తు తీయించుడి ఎలాప్పుడు దేవునిస్తు తీయించుడి ఆయన పరిశుద్ధ ఆలయ ఆయన పరిశుద్ధ ఆలయ ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎలా పొడుదేవునిస్తుతి తుడి దేవునిస్తుతి తుడి ఎలా పొడుదేవునిస్తుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు యన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాల మందు ఆకాశ విశాల మందు ఎలా పొడు దేవుని స్థుతి చుడి ఆ దేవునిస్తుతి చుడి ఎలా పొడు దేవుని స్స్తుతించుడి యన పారక్రమ కార్య ముంబాటి ఆయన పారక్రమ కార్య ముంబాటి ఆయన ప్రభవ మును ఆయన ప్రభవ మును ఎలా పొడు దేవుని స్డి దేవుని స్డి ఎలా పొడు దేవునిస్తుడి సకలా ప్రాణులు ఏవను చూడే సకలా ప్రాణులు ఏవను చూడే అల్లే ఆమె అల్లే ఆమె దేవునిస్తుడే ఎలా పుడు దేవుని స్థుతీంచుడి ఆ దేవుని స్థుతీంచుడి ఎలా పొడుదేవుని స్థుతీంచుడి ఫేలి ప్రైజ్లాడన్నా థ్యాంక్ యూ సార్ ప్రైజ్లా తప్పకుండా ప్రార్థన చేసుకుందాం పరిషిదుడవు మహాగణుడవు పరిశుద్ధ నామంను ప్రభ స్తుంచటకు ప్రభలతన ఎల్లప్పుడు ప్రభని యొక్క నామంలో ప్రభ మేము ఆనందించటకు మాకు నేర్పించిన దేవుడవు నీకు వందనాలయ్య పాటల ద్వారా ప్రభ ప్రార్థన ద్వారా మహిమ పొందిన దేవుడవు వాక్యం ద్వారా కూడా ప్రభ మీకే మహిమ కలుగును గాక ప్రభం మీ యొక్క ద్వారా మేము లోతైన నానుభవంలోనికి నడిపించమని నీ యొక్క గొప్ప కార్యంలోని ఆత్మకార్యంలో మా జీవితంలో జరిగించమని ప్రతి ఒక్క బిడ్డ హృదయం తెరవమని వాక్యంను వినుటకు గయకున్నటకు దాన్ని ఆచరించటకు సహాయం చేయమని ఏసయ్య శక్తి కలిగినామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె థ్యాంక్ యూ బ్రదర్ వాక్యంలోనికి వెళ్దాము కీర్తనలు అరవై ఒకటవ అధ్యాయము దావిధి రాసిన కీర్తనలు అరవై ఒకటవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మొదటి రెండు వచనాలు దేవ నా మొర నా ప్రార్థనకు చెవియొగ్గుము నా ప్రాణము తల్లెడిలగా బూది గంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము ఎక్కలేనంత కొండపైకి ఎందుకు ఎక్కాలి కదా దేవుడు మన మన మధ్యలో ఉన్నాడు మన మధ్యలో ఆవరించి ఉన్నాడు పరశుధాత్ముడు మనం ప్రార్థనలు వింటున్నాడు మన మాటలను కూడా వింటున్నాడు కదా ఏ సైలెంట్ లిసన్నర్ హోలి స్పిరిట్ ఈస్ ద సైలెంట్ లిసన్నర్ మన మధ్య ఉన్నాడు మనం మాట్లాడే ప్రతి మాట వింటున్నాడు మరి మనము కొండల తట్టు ఎందుకు చూడాలి కదా కొండల తట్టు ఎందుకు మనము చేతులు ఎత్తాలి ఎందుకు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభు దావీదు ఇక్కడ దావీదు మొర పెట్టుకుంటున్నాడు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుమంట ఎందుకు నా మొర ఆలకించుము నా ప్రార్థనకు చెవి యొక్క ప్రాణము తల్లదీల్చుండగా బూదిగంతముల నుండి నేను నీకు మొరపెట్టుకొచ్చున్నాను భయంకరమైన ఆపదలలో ఉన్నప్పుడు దావీదు దేవుడితో ఎంతో సన్నిహితంగా చేసుకునే ప్రార్థనల ఇదొక పాదం అనమాట కదా ఇదొక పాదము చూడండి దేవుడు ఈ విషయంలో దావి తోటి చేసుకుంటున్నటువంటి ఒక ఒప్పందం ప్రకారం దేవుడు నా హృదయానుసారుడు అంటున్నాడు దావిడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే ఏ సందర్భంలో ఈ మాటను చెప్పి ఉన్నాడు అంటే మనకు ఆ వాక్యంను గుర్తించినప్పుడు నా మొర ఆలకించము నా ప్రార్థన వినుము నా హృదయం కృంగిపోయి ఉన్నది భూమి అంచుల నుంచి నేను నీకు మొర భూమి అంచుల నుంచి నీకు మొరపెట్టుకుంటున్నాను ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ఎందుకంటే కొండల పైన కదా మనకు కీర్తన గ్రంథంలోనే దావీదు ఒక మాట అంటాడు కొండల తట్టు నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును ఎహవా యుద్ధ నుండి వచ్చును కొండల తట్టునే నాకు సహాయకుడు అని ఒక నిర్ధారణకు వచ్చింది దావీదు మనం ఈ కొండల విషయంలో మా ఆలోచిస్తున్నప్పుడు ఎటువంటి కఠినమైన స్థితిలో దావీదు ఈ కీర్తన రాసి ఉంటాడు ఎటువంటి స్థితిలో రాసి ఉంటాడు కదా ఈ కీర్తి రాసినప్పుడు దేవుడు దావేదైతే కనానులో లేడు కనానులో వాళ్ళు కొండ ప్రాంతాలు అడవి ప్రాంతాలు ఎడారి ప్రాంతాలు అన్ని వాగులు వంకల సముద్రాలు దాటుకుంటూ వచ్చినవారు ఆ టైంలో దావీది లేడు కానీ ఈ అనుభవంతో దావిదు అవన్నీ గుర్తుకు చేసుకు తన పితరులకు జరిగినటువంటి గుర్తు చేసుకుంటున్నాడు ఉన్నత స్థలముల నివసించువాడు నా దేవుడు అని ఎక్కడున్నాడంట ఉన్నత స్థలములలో నివసించిన వాడు పాత కానీ కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఆయన మన మధ్యన సంచరించి వాక్య అయిన దేవుడు మన మధ్య ఉన్నాడు మన మనతో ఉన్నాడు మనతో మన గురించి ప్ర కార్యములు జరిగించిండు బలియాగం చేసిండు తర్వాత మనను అనాథలుగా విడువలేదు పరిశుద్ధాత్మాను సంచకరువును మనకు అనుగ్రహించిన దేవుడు ఈ రోజు వరకు కూడా ఆత్మ సహాయంతో మనం బ్రతుకుతున్నాము అంటే ఆయన కృప ఎందుకంటే ఆ ఎత్తైన కొండ మనం ఎక్కలేమని తెలుసు ఆ ఎత్తైన కొండపైకి ఎక్కాల ఉన్నత స్థలముల మీదికి వెళ్ళాలా ఆయన సమీపంలోకి వెళ్ళాలి అంటే మన శక్తి చాలదు ఆయన ఎక్కించకపోతే మనం ఎక్కలేము అనేది ఇక్కడ దావిద్దు నిర్ధారణ చేసుకున్నాడు ప్రభువు ఎక్కించకపోతే పరశుధాత్మ దేవుడు పక్షి వలే ఆయన తన రెక్కల చాట్న మనని మోసుకొని పోకపోతే మన స్వంతంగా అయితే మనము ఆ ఎత్తైన శిఖరం పైకి ఆ కొండపైకి మనం ఎక్కలేమట ఎందుకు అంటే ఇది ఒక చాలా వేదన స్థితిలో అంటున్న మాట అనమాట దావీదు చాలా వేదనతో కూడి ఉన్నప్పుడు ఈ మాట అంటున్నాడు ఇది ఎక్కడ ఇది అప్షాలోమ తన సొంత కుమారుడు తిరుగుబాటు చేసింది దావీదు అప్పుడు దావీదు అప్షాలోమ నుంచి పారిపోయాడు కుమారుడి నుండి తండ్రి పారిపోవటం కదా మనకి రాజుల గ్రంథంలో దిన కూడా చూస్తాం ఈ మాటని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించి ప్రభు అని ఎందుకంటే నేను ఈ వేదనని ఈ బాధని తాళలేకపోతున్నా ఈ లోకరీతిగా మనకు శ్రమలు వస్తున్నప్పుడు మనం కూడా ఇదే మాట అంటాం ప్రభావా నాకు ఈ వేదనలు చాలు నాయన నేను భరించలేను ఎందుకంటే నేను తట్టుకోలే నా శరీరం తట్టుకోలేదు కాబట్టి నన్ను ఎత్తైన కొండపైకి ఎక్కించు అక్కడ నాకు నెమ్మది అక్కడ నాకు సంతోషం కలుగుతుంది కాబట్టి ఇదే మాటలు దాబీది కూడా అంటున్నాడు అనమాట కష్టాలలో ఉంటున్నప్పుడు దాబీదు కనిపించింది అంటే క్షేమంగా ఉండే ఒక ఆశ్రయ కొండ నాకు ఉండాలి ఇప్పుడు నేను ఈ అడవులు వెంబడి కొండల వెంబడి పరుగులు తీస్తున్నా ఒకవైపు కొడుకు నుంచి ఒకవైపు రాజుల నుంచి శత్రు సమూహం నుంచి మరోవైపు సవుల నుంచి కదా ఎన్ని రీతులుగా తప్పించుకుంటున్నాడో ఆపద్దల నుంచి దేవుడు కాపాడుతూనే వస్తున్నాడు ఆ పరుగుల ఈ జీవిత ప్రయాణంలో ఆయన చాలా కాలము పరుగులు అడవుల వెంబడి ఎడారుల వెంబడి కొండల గుట్టలు వెంబడి పరుగులు తీసిన వ్యక్తి దేవుణ్ణి నమ్మినవాడు ఒక చిన్న తప్పు చేసినప్పుడు దేవుడి సన్నిధిలో కన్నీటితో గోజాడినవాడు ఆయన చేసిన తప్పుకు శిక్ష కూడా అనుభవించిన వాడు తను తప్పుని ఒప్పుకున్నవాడు ఇన్ని చేసినా కూడా కొన్ని సందర్భాల్లో శ్రమలను ఎదుర్కోవాల్సి వచ్చింది అట్లాంటి విషయంలోనే ఆయన పరుగులు తీస్తున్నప్పుడు దుఃఖంతో మనస్సును ఉక్కిరి కష్టాలు సముద్రం ఉప్పొంగి పొనుతూ తన మీదకి వస్తున్నప్పుడు క్షేమంగా ఉండాలి అంటే ఒకటే ఒక స్థలం ఉంది ఆయన దాగుచోటు ఆయన ఆశ్రయము ఆయన కొండ ఆయన కొండ ఎందుకంటే ఆయన ఎత్తైన కొండ ఆ ఎత్తైన కొండ ఎవరు అంటే నా ఆశ్రయ దుర్గము నా కొండ నా కోట అంటే ఎవరు ఏసు ప్రభువే కదా యహోవా దేవుడే నా కొండ నా కోట నా ఆశ్రయ దుర్గము అని మనము నేర్చుకున్నాము ఈ ఆశ్రయ కొండం పైన మనం నిలబడితే ఈ లోకంలోని కష్టాలు ఈ లోకంలోని దుఃఖాలు ఈ ఇబ్బందులు ఈ అపాయములు ఇవన్నీ కూడా మనలను ఏమి చేయలేవు ఎందుకంటే మన ఆశ్రయ పూర్వం ఎక్కడుందంట ఆ ఎత్తైన కొండ పైన ఉంది అందుకే నువ్వు ఎత్తైన కొండపైకి ఎక్కించు ప్రభ నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ నేను ఎక్కలేనంత గొప్ప కొండపైకి నన్ను ఎక్కించు అంటే అక్కడ ఆయన సన్నిధి ఉన్నది ఎత్తైన కొండ పైన ఆయన సన్నిధి ఉన్నది ఈ శిఖరము పైన నిలిచున్న వాడు తన సన్నిధిలో నివసించువాడు కేరువుల స్థుతి గానముల మీద ఉన్నవాడు ఆయన సన్నిధిలోనికి నిలబడాలి అంటే అది మన సొంత ప్రయత్నంతో కాదు ఆ ఎత్తైన కొండ ఆయన శిఖరము ఆయన సన్నిధానం నీతి న్యాయములు ఆయన సన్నిధాన వర్తులు వాటి యొద్కు మనం చేరుకోవాలి అంటే అది పక్షిరాజు రెక్కల చాట్నం మనము ఉంటే తప్ప అంత పైకి ఎగురలేమంట కదా పక్షిరాజు మనల్ని ఎగురవేయాలి పక్షిరాజు చేర్పించగలిగితేనే ఆ ఎత్తైన కొండపైకి మనం ఎక్కగలము కానీ మన సొంత ప్రయత్నంతో ఆయన సన్నిధికి చేరాలి అంటే అది అసంభవం ఏసు ప్రభు ద్వారానే ఆ ఎత్తైన కొండపైకి మనం ఎక్కగలము అని దావీదుకు తెలుసు దావీదుకు తెలుసు ఇది ప్రవచన రీతిగా చెప్తున్నాడు ఆయన ఎందుకంటే భవిష్యత్తులో నేను నీ యొక్క కొండ వస్తున్నాను నీ సన్నిధిలోకి నేను వస్తున్నాను ఎందుకంటే నీ రాజ్యము స్థిరము నీ రాజ్యము తరతరములు ఉండును అది ఒక ప్రవచనముగా చెప్పిండు ఆయన రాజ్యం ఎవరు అంటే దావీది నుండి నీతి చిగురుగా ఏసు ఆ వంశావళిలో పుట్టుతున్నాడని ఆయన రాజ్యము నిత్య రాజ్యం అని ఆయన సన్నిధిలో మనం ఎల్లప్పుడూ ఉండగలము అప్పుడు ఈ లోక శ్రమలు మనకి ఏవి అడ్డు రావు ఈ లోక బాధలు ఈ కష్టాలు ఈ రోగాలు ఈ తిప్పలు ఈ లోకీతిక శరీర రీతిగా మనం అనుభవించే ప్రతి నష్టం కూడా అది దేవుని సన్నిధిలో ఇష్టమై ఉంటదంత కాబట్టి ఎత్తైన కొండపైకి నన్ను ప్రభువా అని దావిది వేడుకుంటున్నాడు ఎందుకంటే ఆయన దగ్గర మనకు సంరక్షణ భద్రత ఆ ఎత్తైన కొండ మనం ఆశ్రయించినప్పుడు మనకు ఆయన యుద్ధ సంరక్షణ ఆయన యుద్ధ మనకు భద్రత కలుగుతుంది ఎందుకంటే ఈ లోకరీతిగా ఉండే ప్రతి కష్టము నష్టం ప్రభు కూడా ఎందుకు ఎందు అనుభవించిండు కదా ఈ లోకరీతిగా అవమానములు నిందలు అన్ని ఆయనకు తెలిసినవే మానవ మాతృడిగా వచ్చినప్పుడు ఆయన మానవ కష్టాలను ఎదుర్కొన్నాడు బీదరికంలో ఉన్నాడు కదా ఒక కార్పెంటర్ కార్పెంటర్ని తెలియలేమాట ఒక కార్పెంటర్ కుటుంబంలో జన్మించిన వాడు తండ్రికి సహాయం చేసిన వాడు బిదేరికం అంటే ఏంటో తెలుసు ఆయనకి లగ్జూరియస్ లైఫ్ లేదు యేసు ప్రభువు మానష రీతిగా ఈ భూమిలో ఉన్నప్పుడు మానవుడిగా ఈ భూమి సంచరించినప్పుడు తన థర్టీ ఇయర్స్ ముప్పై ఏళ్ల జీవితంలో ముప్పై ఏళ్ళు తల్లి దగ్గర ఉన్నాడు కదా దేవాలయాలలో అందరితో డిస్కషన్స్ చేసుకుంటూ వాక్యం పిల్ల చర్చిస్తూ వాక్యం చదువుతూ సంఘంలో సమాజ మందిరంలో దేవుని యొక్క మహిమ గల కార్యంలని ఆయన వివరిస్తున్నాడు నేర్చుకుంటున్నాడు అందరికీ తెలియజేస్తున్నాడు ఆయన వాక్చాతుర్యానికి అందరూ ఆశ్చర్యపడుతున్నారు ఈయన ఎక్కడ నేర్చుకున్నాడు ఒక వడ్రంగివాడి కుమారుడు కదా కానీ మానవ రీతిగా అనుభవించిన కష్టాలు ఆయనకు అన్ని తెలుసు ఈరోజు మనం అనుభవిస్తున్నాము అంటే ప్రభా నీకు తెలుసు కదా మేము పడుతున్న శ్రమ నీకు తెలిసినదే నేనేం కొత్తగా చెప్పట్లేదు ఈ మానవ శరీరంలో ఉన్నంత వరకు ఈ ప్రయాస ఈ శ్రమలు అవన్నీ ఉంటాయి కానీ ఎప్పుడైతే ఆ ఎత్తైన కొండపైకి నేను చేరుకుంటానో కదా మనకు ఒక పాట ఉంది ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి అక్కడ ఏం జరుగుతుందంట రూపాంతర అనుభవము ఎత్తైన కొండపైకి నేను ఎక్కడైనంత కొండపైకి నన్ను ఎక్కించ ఎందుకు ఎందుకు మనం అడగాలి ఈరోజు దేవుణ్ణి ఎత్తైన కొండపై కంటే అక్కడ మనకు రూపాంతర అనుభవము దొరుకుతుంది అరూపాంతర అనుభవం దొరకడం కోసమే మనం ఇంతకాలం ప్రయాస పడుతున్నాం పరిశుద్ధాత్మలో దేవుని సన్నిధిలో గోజాడుతున్నాం మనం రక్షణ పొందుకున్నాం దేవునిలో విశ్వాసం ఉంచినాం ఈ మార్గం ఎంచుకున్నాం కారణం ఏంటంటే ఆ రోజు మనము ఆ ఎత్తిన ఆయన శిఖరముదో మనం ఆయనతో కూడా ఉండటానికి ఇంకా అదొక్కటే వేరే దారి లేదు వేరే మార్గం లేదు అక్కడికి నేను చేర్చాలి అంటే ఎవరు చేర్చాలి ఆ పరశుధాత్మ దేవుడే తన రెక్కల చాటన నిన్ను భద్రపరిచి కొనిపోవాలి కదా పరశుదాత్మ పర్వత శిఖరపు అనుభవం నేర్పిస్తున్నాడు మనకు పక్షిరాజు పర్వత శిఖరపు అనుభవము మనకు నేర్పిస్తున్నాడంట ఎందుకు పర్వత శిఖర అనుభవం మనకు ధ్యానం చేస్తే కొన్నిసార్లు ఆశ్చర్యమేస్తుంది కదా మనము చాలా ఉన్నత స్థలం పర్వత శిఖరము అంటే ఉన్నత అసలే ఎరుసలేము చుట్టూ కొండలు ఎత్తైన కొండలు హోరేబు కొండ దేవుడు ఎన్నుకున్న కొండ కదా పర్వత శిఖరంలు అన్నిట్లోకి ఆయన నివాస యోగ్యమైన కొండ అంటారు మోరియా పర్వతము కొన్ని పర్వతాలని మనము ఆది చూస్తాము ఈ కొండల పైన దేవుడు కొండల పైన నివసించే నా దేవుడు కొండలు నిజంగా కొండల ఆత్మీయ కొండలు ఇవి కదా ఉన్నత స్థలము అని అర్థం ఆ ఉన్నత స్థలంలో నివసించే కాబట్టి మనకు ఈ బైబుల్ కొంతమంది వ్యక్తుల అనుభవంలో మనము ఈ పర్వతంలో ఎందుకు ఉన్నతమైనవి ఎందుకు ఆ కొండలపైకి మనం ఎక్కాలి ఆ ఉన్నత శిఖరము ఆ ఉన్నత స్థలము పైకి మనం ఎందుకు చేరుకోవాలి చూడండి ఒకసారి నిర్గమా కాండము అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం నిర్గమ ముప్పై నాలుగు వచనం అక్కడ మనకి ఏం కనిపిస్తుంది నేను అంటే వాక్యం చెప్పను మొత్తము మీరు చదవండి అక్కడ శిఖరపు అనుభవాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన శిఖరం పైన ఒంటరిగా దేవునితో ముఖాముఖి అనుభవం మోషేకి ఉన్నత శిఖరము ఇరవై నా అధ్యాయం నిర్గమా కాండము ముప్పై నాలుగో వచనంలో మోషే ఆయనను ముఖాముఖిగా చూచిన ముఖాముఖిగా చూసినవాడు ఆ తేజస్సును చూడలేవు ను చూస్తే బ్రతకలేవు అన్నందుకు కొండ సందులలో బండ సందులలో అన తన ముఖమును కప్పుకున్నప్పుడు ఆయన నీడ దాటిపోయింది యహోవ దేవుని నీడ కానీ ముఖాముఖిగా నేను చూసినానే అనే ఒక అనుభవంలోకి వచ్చినవాడు మోషే ఉన్నత శిఖరము ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించి ప్రభు అంటే ఎందుకు అంటే అక్కడ దేవునితో నీవు ముఖాముఖి అనుభవంను కలిగలవు అనుభవంను కలుగలవు అదే ఆది కాండంలో ఇరవై రెండో అధ్యాయంలో మరొక వ్యక్తిని చూస్తాం మనం అక్కడ కదా తనకు వృద్ధాప్యంలో పుట్టిన ఏకైక కుమారుణ్ణి ఎవరు మన అబ్రహాం తాత కదా ఆయన జనరేషనే కదా మనము అబ్రహాము వంశీలం అంటాం కదా ఆయన తన ఏకైక కుమార్ని బలి ఇచ్చిటకు గాను పర్వత శిఖరము అనుభవానికి వెళ్ళిండు పర్వత శిఖరపు అనుభవానికి వెళ్ళిండు ఎందుకంటే బలి అర్పించిటకు ఈరోజు బలి అంటే మన ప్రార్థన కదా అయినా బలులను అంగీకరించేవాడు కాదు అందులో ఆనందించేవాడు కాదు నీ ప్రార్థన నీ మనసు నీ యొక్క ఏకాగ్రతను కోరుకున్న దేవుడు కనికరంను కోరుకున్న దేవుడు బలులు వద్దు ఆయనకి కానీ అక్కడ అబ్రహాము బలి యాగముగా వెళ్ళినప్పుడు దేవుడు తనకు అవసరమైన ఒక గొర్రెని అక్కడ చూపిస్తున్నాడు మనుషుల బలికి బదులుగా ఒక గొర్రె బలిగా అర్పించిన సందర్భం అది అబ్రహాముకు ఆ ఉన్నత శిఖరము పైన సరియైన ప్రార్థన బలియాగముగా తన కుమారునికి బదులుగా ఒక గొర్రెని చూపించిన దేవుడు ఆల్టర్నేట్ ఒక ప్రొవిజన్ ఇచ్చింది అక్కడ వీళ్ళు గొర్రెని తీసుకుపోలేదు కానీ యోసేపుని ఇసాఖ్నే ఆయన బలిగా అర్పించాలనుకున్నప్పుడు సిద్ధపడిన మనస్సుని చూసిన దేవుడు సిద్ధపడిన మనసు అబ్రహాము సిద్ధపడి డిసైడ్ అయిపోయిండు నా కుమారుని నేను బలి ఇచ్చేస్తాను ఎందుకంటే దేవుడు అడిగిండు కాబట్టి ఆ ఉన్నత శిఖరంలో బలియాగముగా నీ ప్రార్థన కోరుతున్నాడు నువ్వు ఎత్తైన కొండపైకి ఎందుకు వెళ్ళాలి అంటే ఆయన సన్నిధిలో ముఖాముఖిగా ఆయనను చూడాలి ఆయన సన్నిధిలో నీ ప్రార్థనలు నీ విజ్ఞాపనలు ఆయనకు తెలియజేయాలి అదే కొండ కొండ ఎక్స్పీరియన్స్ కదా ఉన్నత స్థలము లేదా శిఖరపు అనుభవం అంటాం పర్వత శిఖరపు అనుభవంలో మనము ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయంలో ఇంకొక వ్యక్తిని చూస్తాం మొదటి మొదటి వచనం నుంచి ఇరవై వచనాల్లో ఎఫ్తా కుమార్తెని చూస్తాం ఎఫ్తా కుమార్తె కదా తనని తాను దేవునికి అర్పణగా జీవితాంతము సమర్పించుకుంటకు పర్వత శిఖరంకు వెళ్ళి తనని తాను నలుగగొట్టుకుందంట అంటే విరిగి నలిగిన మనస్సుతో ప్రభువు సన్నిధిలో సంపూర్ణంగా తనను తాను సమర్పించుకుంది ప్రభ నేను జీవిస్తే నీ కొరకే అక్కడ కూడా పర్వత శిఖరము పైకే వెళ్ళింది ఎత్తైన కొండపైకి మనం ఎందుకు వెళ్ళాలి అంటే మనలను మనము సంపూర్ణంగా సమర్పించుకోవటానికి దేవుడికి తగినట్టుగా జీవించటానికి ఎత్తైన కొండపైన నన్ను ప్రభు అంటే సరిపోదు దానికి చాలా ప్రయాస ఉన్నదని ఇక్కడ మనకు ఈ వాక్యాలు చూపిస్తున్నాయి అబ్రహాం గాని మోషే గాని యఫ్తా కుమార్తె కాని కదా తన తాను పరిపూర్ణరాలుగా చేసుకుంది శ్రేష్టమైన జీవితం తన జీవితాన్నే ఆమె సేవకు అంకితం చేసుకున్న వ్యక్తి యుఫ్తా కుమార్తె తండ్రి చేసిన ప్రామిస్ వాగ్దానమును కుమార్తె నెరవేర్చింది ఇక్కడ యఫ్తా కుమార్తె అంతే తాను పరిపూర్ణరాలుగా చేసుకొని ప్రభువు సేవలో కొనసాగటానికి నిశ్చయించుకుంది ఇంకా పెళ్లి పటాకులు ఏమి ఉండవు ఆ విధంగా బిడ్డ తండ్రి మాట నిలబెట్టటానికి తనని తాను సమర్పించుకుంది ఎత్తైన కొండపైకి వెళ్ళినప్పుడు ఈ సమర్పణ జీవితం కలగాలనేది మనం గుర్తు చేసుకుంటున్నాం అదేవిధంగా న్యాయాధిపతులు గ్రంథంలో పదకొండవ అధ్యాయం మనం ఇంకొక వ్యక్తిని చూస్తున్నాం ముప్పై నుంచి నలభై వచనంలో నోవహు కదా నోవహు కుటుంబంతో నోవహు శ్రేష్టమైన బలియాగంగా అర్పించుకుంది ఎఫ్ అయితే నోవాహు కుటుంబంతో సహా ఏ ఒక్కరిని కోల్పోకుండా రక్షణ ఓడలో జల ప్రళయం నుండి తప్పించుకున్నాడు నోవాహు రక్షించబడుటకు ఆయన ఎక్కడ అరారోతుకొండ పర్వత శిఖర అనుభవం రక్షణ మార్గంలో నిలబడి చివరి వరకు తన ప్రయాణమును సంపూర్ణంగా విజయోత్సవంతో ముగించుకున్నప్పుడు ఆ ఓడ ఎక్కడ నిలబడింది అరారోతుకొండ పైన నిలబడింది అంటే ఒక వ్యక్తి తన కుటుంబాన్ని దేవుడి మీద ఉన్న విశ్వాసంతో నమ్మకంతో విధేయతతో ప్రభు చెప్పిన మాటలన్నిటినీ అంగీకరించిండు ఆ విధేయతను చూపించినాడు కాబట్టే ఆయనని దేవుడు అరారొతుకొండ అక్కడ నిలబెట్టిండు ఆ నీళ్లంతా పోయే వరకు ఓడ ఉన్నది నీళ్లలో తేలుతూ కూడా ఆకాశం వరకు వెళ్ళిపోయిన కొండ తిరిగి అరారోతు కొండ మీద నిలబడింది ఆ తర్వాతనే సంవత్సరం పాటు ఆ నీళ్లు ఇంకా మిగిలిన తర్వాత భూమి అఘాధంలోకి చేరుకొని ఆ కొండపైకి సురక్షితంగా చేరి అంటే ఎత్తైన కొండపైకి మనల్ని చేర్చితే మనకి సురక్షితం కదా మనకు సురక్షితం ఏ ఒక్కరిని కోల్పోకుండా కుటుంబం అంతా రక్షించబడటం అంటే ఆ రోజుల్లో ఆ ఒక్క కుటుంబమే నీతిమంతులుగా ఎంచబడిన కుటుంబం భూమి మొత్తం ఆదాము నుంచి నోవా వరకు ఎంతమంది అయితే ప్రజలు జన్మించినారో పశు పక్షులు పుట్టినయో సమూలం చేసింది దేవుడు ఒక్క వ్యక్తిని కూడా భూమి మీద మిగిల్చలేదు ఒక కుటుంబం తప్ప కదా ఆ అలారోతు కొండ అనుభవము దేవుడు నోవహుకి ఇచ్చినప్పుడు నోవాహు ఎంత ధన్యుడు కదా అని మనం అనుకుంటాం మన కుటుంబం అంతా కూడా రక్షణలోకి కొనసాగితే ఆ ఎత్తైన కొండ శిఖర అనుభవం దేవుడు మనకి ఇవ్వాలి ఆ అరారోతు కొండ అనుభవము నోవహు పొందుకున్నట్టు మనం కూడా పొందుకుంటే ఆ జల ప్రళయంలో కొట్టి వేయబడక మిగిలి ఉన్నప్పుడు కదా అదొక గొప్ప అనుభవం మనకు ఈ వాక్యం తెలియజేస్తోంది రూపాంతరపు కొండ పైన శిష్యులకు కదా అది మనం ఆదికాండము ఎనిమిది అధ్యాయంలో చూస్తాం నోవహు యొక్క రూపాంతర కొండ అక్కడ ఆయనకు రక్షణ కార్యం జరిగింది రక్షించబడ్డాడు అంటే చివరి వరకు నిశ్చయితతో నిలబడ్డాడు అని అర్థం అదే విధంగా మనకి ఇంకొకరు చూస్తామా ఆదికాండము ఎనిమిదో అధ్యాయంలో ఎనిమిదో అధ్యాయంలో మనం గమనిస్తున్నప్పుడు ఈ ఈ ఎగ్జాంపుల్స్ అంత ఉదాహరణలన్నీ కూడా ఇవి నిజంగా జీవించి ఉన్న కాలంలో ఆయా వ్యక్తుల ద్వారా దేవుడు చూపించినటువంటి ఒక రూపాంతర అనుభవాలు అన్ని కూడా రూపాంతర అనుభవాలే మనం ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు దేవుడు కూడా రూపాంతరపు కొండపోయిన శిష్యులకు తన జీవిత ప్రత్యక్షతను తన మహిమ ఐశ్వర్యములను తాను పొందవలసిన శ్రమ అంతయూ తెలియజేయటకు మోసేయేలియాలని మోసే ఏలియాలని చూపిస్తున్నాడు అక్కడ తన శిష్యులకు రూపాంతరంలో తన నిజ స్వరూపమును చూపించింది అక్కడ రూపాంతరం చెందటం ఎత్తైన కొండపైకి తీసుకెళ్ళి అందుకే ఏకాంతంగా ఎప్పుడు కూడా ప్రభు రాత్రిపడ నిద్రపోయినట్టు మనం ఎక్కడ చదవాం కదా ఆయన కొండల వైపు గెచ్చమనే తోటలోకి అక్కడ కొండలపైకి వెళ్ళిపోతూ ఉంటాడు ఆయన ఏకాంతంగా దేవుతో సంభాషిస్తూ ఉంటాడు అందుకే ఈ ఉన్నత స్థలముల ఆ సంభాషణ ఆ రూపాంతర అనుభవం మనకు కావాలి ఎందుకంటే అదే ఉన్నత స్థలముల పైన మనం కొందమంది యూదా రాజులను ఇజ్రాయేల్ రాజులను చూస్తున్నాం కదా వారు ఏ ఏ దేశాలకు వెళ్ళిన్రో ఆయా దేశాల స్త్రీలతో మోయాబు స్త్రీలతో కదా వీళ్ళతో వాళ్ళు సాంగత్యం చేసి వాళ్ళను వివాహాలు చేసుకొని వారి విగ్రహాలకు అర్పనలు చెల్లించి ఆ విగ్రహాలకు ఇచ్చిన బలులు తిని దేవుడికి ఎంతో కోపంని కలిగించిండు దేవుని ఉగ్రతకు పాలైపోయిండు వాళ్ళు కూడా ఉన్నత స్థలముల ఈ విగ్రహారాధన జరిగించిన కానీ మన ఉన్నత స్థలము మన కొండ మన శిఖరం ఎవరంటే ఏసు ప్రభువే ఈయన కొండపైకి మనం ఎక్కాలి ఆయన ఉన్నత స్థలముల మీద ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు అన్న ఉన్నత స్థలంలో పైన పరిశుద్ధుడు ఆయనను మనము ఆయన సన్నిధికి రావాలి అంటే మనం ఎక్కలేనము అనుకుంటున్నప్పుడు మనముని తన రెక్కల చాటను మనల్ని భద్రపరిచి నడిపించువాడు ఆ నమ్మకంతో మనము ప్రార్థన చేస్తున్నాం మన విజ్ఞాపనలో కూడా మన ప్రార్థనకు జవాబులు ఇస్తున్నాడు ఈ దేవుడు అనేటటువంటి ఒక ఒక నిశ్చయితతో మనము దేవుణ్ణి మొరపెట్టుకుంటున్నాం దేవుడిని మొరపెట్టుకుంటున్నాం ఎందుకంటే నా ప్రాణములు తల్లడిల్లగా నా ప్రాణంలో తల్లడిల్లగా బూది గంధముల నుండి నీకు మొరపెడుతున్నాను నేను ఎక్కలేనంత ఎత్ తైన కొండపైకి నన్ను ఎక్కించు అని దావి తన మనస్సును కుమ్మరిస్తున్నాడు తన హృదయంను కురుమరిస్తున్నాడు ప్రాణం తల్లదిల్తుండగా ప్రాణం తల్లడిల్లుతుండగా ఈ రోజు ఎవరు తల్లడిల్లడం లేదు ప్రతి కుటుంబంలో శ్రమలే ప్రతి కుటుంబంలో కష్టాలే ప్రతి కుటుంబంలో రోగంలే ప్రతి కుటుంబంలో నష్టంలే కదా ఎన్నో రకములైన ఇబ్బందులైతే ఉన్నాయి ప్రశాంతంగా సంతోషంగా సమాధానంగా ఎవరున్నారు అంటే మనము శరీర రీతిగా ఆలోచిస్తే ఎవరు లేరు కానీ ఆత్మీయ రీతిగా ఆలోచిస్తే ప్రభునందు ఆనందించు వారు ధన్యులు ఆయన యందు ఆనందించి వారు ఆయనని దివారాధనలు అనే వాక్యం ధ్యానించి వారు ధన్యులు ఎందుకంటే వారికి సమాధానంను కలిగజేవాడు ఆయన ఈ లోక శ్రమలలో కూడా మనకు సమాధానం దొరుకుతుంది అంటే అది ఒక ప్రభు సన్నిధిలో అందుకే నేను తల్లడిల్లుచున్నాను బూది గంధముల నుంచి నీకు మొరపెట్టుకొని ఉన్నాను ప్రభు నన్ను నడిపించు ఎందుకంటే అక్కడ నాకేముంది క్షేమం ఉంది భద్రత ఉంది సంతోషం ఉంది సమాధానం ఉంది ఆయన సన్నిధిలో ఆనందం ఉంది ఇది ఒక ప్రవచనముగా అంటే ఈ రోజు నేను కష్టాల్లో ఉన్నా గుహలలో ఎడార్లలో కొండలో లోయలో శత్రువుల మధ్య తిరుగుతున్న ప్రాణ భయముతో పరుగుదులు తీస్తున్నా నాకొక నిశ్చయిత ఉంది ఏంటది నేను ఆ కొండ ఎక్కితే ఆయన సమక్షంలో సమీపించడానికి తేజస్సులు నివసించే ఆ సన్నిధిలో ఎరుబుల చెరువుబుల రెక్కల అయినా సంచరిస్తున్న దేవుడు ఆ సన్నిధికి నేను చేర్తే నాకు భద్రత నిశ్చయత ఎందుకంటే రక్షణ ఆనందము అక్కడనే ఎప్పటికీ ఉంటది ఈ లోకరితిగా ఈ ఆనందం ఎంతసేపు నిలవదు కదా ఎంతసేపు ఉండదు ఒక మంచి ప్రోగ్రామ్ చూస్తే ఒక మంచి ప్రో ఫంక్షన్కి వెళ్తే ఒక మంచి భోజనం చేస్తే లేదా ఇంకేదైనా సైట్స్ ఇంకొక ప్రదేశంకి వెళ్తే ఆనందం అనుకుంటాం అది టెంపరీ కదా ఈ లోకరీతిగా అవన్నీ దేవుడు చేసినవే ఆయన అవి చూస్తున్నప్పుడు ఆయనని కప్పకుండా మనము కొని ఆడతాం ఎంత గొప్ప కార్యం నువ్వు మా పట్ల చేసినావు ప్రభాని కానీ నిజమైన సంతోషమైతే ఆయన పాద సన్నిధిలో ఆ ఉన్నత స్థలములలో ఆయన సన్నిధిలో కాబట్టే దావీదు ఎంతో ముందు చూపుతో ఈ మాట అంటున్నాడు ఈ లోకరీతిగా నేను రాజ్యం నేలుతున్నాను ఈ లోకరీతిగా ప్రజలను పరిపాలిస్తున్నాను శత్రువులను ఎదుర్కొంటున్నాను యుద్ధములను ఎదుర్కొంటున్నాను పాపంలో పడిపోయినను తప్పట అడుగులు వేసినాను క్షమించు నన్ను క్షమించు నలుగురు పిల్లలను పోగొట్టుకున్నాడు దావీ కూడా నలుగురు బిడ్డలు అందరూ కదా పచ్చేబా నుంచి ఒకరు మరొక స్త్రీ నుంచి మరొక స్త్రీ నుంచి అని చెప్పి నలుగురు కుమారులను పోగొట్టుకున్న దావీదు అని ఇది అశాశ్వతమైన లోకము కానీ శాశ్వతమైనది ఎక్కడా అది ఆయన సన్నిధి ఆ సన్నిధిలో నన్ను చేర్చితే చాలు నేను ఇక్కడ మూలుగులతో ఉన్నా వేదనతో ఉన్నా ఈ భూమి మీద నాకు శ్రమలు ఉన్నాయి కాబట్టి నేను ఎక్కలేనంత కొండపైకి నన్ను అంత గొప్ప భక్తుడైన దావీదు కూడా దేవుణ్ణి మొరపెట్టుకుంటున్నాడు ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ఎందుకంట నేను రూపాంతరం పొందగలను అక్కడ నేను రూపాంతర పొందగలను ఈ పర్వత శిఖరంలో పైకి లేదా ఆ ఎత్తైన కొండ పైకి మనం వెళ్ళాలి అంటే అది అంత ఈజీ కాదు రకరకాల కష్టాల నుంచి పైకి ఎక్కాలంట దాంట్లో ఆ మన పాత్ర ఏంటి మరి ఆయన రెక్కల చాటు ను అంటే నువ్వు అంత ఈజీగా వెళ్ళగలవా అని రెక్కల చాటు నువ్వుకి వెళ్ళాలి అంటే మార్పులు జరగాలి నాలో కొన్ని మార్పులు జరగాలంట ఏంట మార్పులు ఆయన నా ప్రార్థనకు చెవి ఎగ్గుతాడు అనే నిశ్చయిత నీకుందా కదా మనం చాలా సార్లు ఆ ఈ మాట వింటుంటాం ఏమోనండి ప్రార్థన చేస్తున్నాం కానీ ఆ దేవుడు తింటున్నాడా అసలు అసలు ఉన్నాడా కదా క్రైస్తవులే ఈ మాట అంటుంటారు క్రైస్తవులే ఈ మాట అంటుంటారు నేను ప్రార్థన చేస్తున్నా దేవుడు నా మాట వింటున్నాడా ఎందుకంటే ఒక పది విన్న పములు చేసుకుంటే దాంట్లో ఒక ఐదు నెరవేరుతున్నాయేమో ఒక ఐదు నెరవేరకపోయేసరికి ఏమంటాము దేవుడు వింటలేడేంటి ఎంతగా మొరపెట్టుకుంటున్నాను నేను దేవుడు వింటలేడు ఏంటి నా మొర ఆలకించము నా ప్రార్థనకు చెవియగ్గుము నా ప్రాణం తల్లెడిలాగా బూది గంతం నుంచి నీకు మొరపెట్టుకుంటున్నాను అని దావిదు ఇక్కడ చెప్తున్నాడు ఎందుకంటే ఇల్లు వదిలేసిండు తన రాజ్యం వదిలేసిండు ద శత్రువు నుంచి తప్పించుకుంటుండు ప్రాణాలని దక్కించుకోవటం కోసము ప్రాణం కోసం పరుగులు తీస్తున్నాడు మొరపెట్టుకుంటున్నాడు పరుగులేతున్నాడు మొరపెడుతున్నాడు తన స్థితి తన స్థితి తన గతి దేవుడు చూస్తున్నాడా దేవుడు చూస్తున్నాడు అంటే నాకెందుకు ఈ బాదలి ఈ శత్రువుల భయం నుంచి ఎంత కాలం నేను పరుగులు ఇల్లు వాకిలు వదిలి పరుగులు తీయాలి కుటుంబంని విడిచిపెట్టి ఎన్ని ఎంత కాలం ఇట్లా పరుగులు తీయాలి బాధగా ఉంది కదా అందుకనే దేవుని బ్రతంలో దేవుని రచంలో ఆడుకుంటున్నాడు కూడా తన తను పోగొట్టుకున్న బలాన్ని తిరిగి తెచ్చుకోవటానికి పర్వత శిఖరపు అనుభవాన్ని కోరుకుంటుంది ఒక పక్షిరాజు తన యవన స్థితిని తెచ్చుకోవాలంటే అది కొన్ని ప్రయత్నాలు చేస్తుందంట అది కొన్ని ప్రయత్నాలు చేస్తుంది ఎందుకంటే అది ఇంకా కొన్ని ఏళ్ళు బ్రతకాలి అంటే తన రెక్కలని తన ముక్కుని తన గోళ్ళని అన్నిటినీ సరి చేసుకుంటదంట అన్ని సరి చేసుకొని తిరిగి ఎవరిన బలమును తెచ్చుకుంటదంట అందుకే పక్షిరాజు యవనము వలే యవనము కొత్త దగ్గు అని చెప్తుంది వాక్యం పక్షిరాజు అంటే మనకు సారూప్యతంలో సినానిమస్ గా రూపాంతరంలో అంటాం లేకుంటే సాదృశ్యంగా అంటాము పరిశుద్ధాత్మది మనల్ని సరిచేయుడు మన బలమును సరిచేవాడు మన బలం సరిపోదు లోక రీతిగా ఈ శరీరం రీతిగా బలం సరిపోదు మన పరిశుద్ధత సరిపోదు మన నిశ్చయత సరిపోదు మన ఆ అనుమానాలు మనల్ని వెనక్కి లాగుతుంటాయి మనం సంపూర్ణమైన విధేయతతో ఉండాలి అంటే కూడా అది మన వల్ల కాదు అది పరిశుద్ధాత్మ దేవుడు చేస్తే తప్ప విశ్వాసము ఆయన పెడితే తప్ప ఆయన నడిపించకపోతే మనం ఏది చేయలేము అనేది మనకు నేర్పిస్తుంది కాబట్టి ఆయన ఆశ్రయంగా ఉండాలి ముందైతే ప్రార్థనలో కదా ప్రార్థనకు చేవి ఎగ్గాలి ఆ దేవుడు అంటే మన పరిస్థితి మన ప్రవర్తన మన సిద్ధపాటు మన సమర్పణ ఇవి సరిగ్గున్నాయా ఇవి లెక్క చూసుకోవాలి మనం ఇవి లెక్క చూసుకున్నప్పుడే మనం ఆ మాట ధైర్యం అనగలము ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా ఎత్తైన కొండపైకి నువ్వు ఆయన ఎక్కించాలి ఆ వాక్యం దావిధి ఏం చెప్తున్నాడు ఆయన ఎక్కిస్తే తప్ప నేను ఎక్కలేను అనేసి ఆ మూలుగులతో నివేదన ఆయన శ్రమలు ఆయన వినతి ఆయన మొరలు ఆయన ప్రార్థనలు ఆయన ప్రా విజ్ఞాపనలు ప్రార్థన మన విషయంలో కూడా ఆ ప్రార్థన చేస్తేనే దేవుడు ప్రార్థనకు వింటాడు అనేది మనము తెలుసుకోవాలి అలాగే ఆయన మనకు ఆశ్రయంగానే ఉండాలి ఎందుకు నీవే నాకు ఆశ్రయము శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉన్నావు అదే అరవై అధ్యాయంలో మూడవ వచ్చినప్పుడు నీవేనా ఆశ్రయి దుర్గం నువ్వు నడిపించక నడిపించకపోతే నేను నడవలేను నా ఆశ్రయం నీవే కాబట్టి నిస్సహాయ స్థితిలో ఉన్నాను ప్రభు అని దేవుడు దావిది ఒప్పుకుంటున్నాడు ఇక్కడ నిస్సహాయ స్థితిలో నాలో ఏ సామర్థ్యము లేదు నాలో ఆ ఫైటింగ్ స్పిరిట్ పోరాట పటిమ లేదు శత్రువు నుండి నన్ను నేను రక్షించుకోలేను పరిస్థితిలో పక్షిరాజు కొండపేట్లను ఆశ్రయిస్తుంది పక్షిరాజు అది ఎగరలేని వయసు వచ్చినప్పుడు ముసలితనం వచ్చినప్పుడు కొండ సందులలో దాగుతుందనమాట ఎందుకంటే తనను తాను అది రూపాంతరం పరుచుకొని మళ్ళీ యవనంలోకి వస్తుందంట ఇప్పుడు దావినదే మాట అంట ఆశ్రయ కొండ నా ఆశ్రయ అంటే కొండ ఆ శిఖరము నేను నీ ఆశ్రయిస్తున్నాను ఆశ్రయంలో నువ్వు నన్ను నడిపించాలి అక్కడ నాకు సురక్షితమైన ఎందుకంటే ఏ శత్రువుల దాడి నన్ను ఏమీ చేయ నేను ఆశ్రయించింది ఎవరిని ఉన్నత స్థలముల పైన నివసించు ఆ పరిశుద్ధుడిని ఏసు ప్రభును ఆశ్రయిస్తున్నాను కాబట్టి శత్రు దాడి నుంచి నాకు భయము లేదు నిన్ను ఆశ్రయిస్తున్నాను ఈ నిశ్చయత మనకుందా మనకు శ్రమలు వస్తున్నాయి శత్రువులలాగే వస్తున్నాయి శ్రమలు రోగాలు ఇవి కూడా శత్రువులాగే దాడి చేస్తున్నాయి నిశ్చయత ఎక్కడుంది మనకు ఆయనను ఆశ్రయించినప్పుడే ఎందుకంటే ఈ సమస్య కొంతకాలమే నన్ను అది దాటిపోతుంది నన్ను అది దాటిపోతుంది నేను ఇట్లాగే నిలబడతాను స్థిరమైన కొండగా నేను నిలబడతాను ఎందుకంటే నేను ఆశ్రయించిన వాడు ఉన్నత స్థలములలో నివసించువాడు కాబట్టి దావిదు దేవుని ఆశ్రయంలు కోరుకుంటున్నాడు ఏమంటున్నాడు నీవు నాకు బలమైన శత్రు దుర్భేద్యమైన కోటవు ఎనిమిస్ కూడా జ్వరబడలేని ఒక ఆశ్రయము ఒక ఫోర్ట్ రెస్ అలాంటి ఫోర్ట్ లో నన్ను దాచిపెట్టు అప్పుడే నేను నిలబడగలను అప్పుడే నేను విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాడు నువ్వు నన్ను దాచి పెడితే నేను దా దా దాచబడతా నాతో నేను ఎక్కడా దాగలే నా దాగుచోటు నీవే అని దావిది మొరపెట్టుకుంటున్నాడు మూడవ మూడవ స్టెప్ ఏంటి ఆ ఎత్తైన కొండపైకి చేరాలి అంటే యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించాలనుకుంటున్నాను నాలుగవ వచనం అరవై అధ్యాయము నాలుగవ వచ్చనం యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించాలని కోరుకుంటున్నాను నీ రెక్కల చాటున నన్ను దాచు కదా నీ రెక్కల చాటున నేను దాగి ఉందును ఇది ఆ ఎంత సంపూర్ణమైన విధేయత ఉంటే తప్ప అనలేని మాట నీ రెక్కల చాట్న నన్ను దాచు ప్రభువా మనం ఎంత నమ్మకంగా అనగలము అంటే అంత నమ్మకం మనకు దేవుడి పైన తప్ప ఎందుకంటే నీ గుడారంలో వాసం దొరికినట్లు నాకును నీ కృప ఎన్నటెన్నటికి నిత్యంగా వండును గాక ఎన్న టెన్నటికిని ఎప్పటికీ ఉండాలా ఆయన గుడారములో నాకు ఆశ్రయము ఆయన గుడారంలో నాకు ఆశ్రయం కావాలా ఎందుకంట ఎందుకంటే నీ కృప ఎన్నటెన్నటికి నన్ను వేడిపోదు కృప సత్యములు మనలని వెంటబడి నడిపిస్తుంటాయంట మనల్ని వెంటాడి నడిపిస్తుంటాయి అంటే ఎందుకంటే కృపా సత్యము అనేది ఆయన సన్నిధానంలో ఉన్నవారు కదా కృపా సత్యములు నీ సన్నిధాన వర్తులు ఆ రెండు ఆయన సన్నిధిలో నుంచి మనకు బయటకు వస్తాయి ఆ కొండపై నుంచి ఆ ఉన్నత శిఖరం నుంచి ఆ ప్రభు సన్నిధి నుంచి మన ఇంటికి మన హృదయంలోనికి రావాలి ఎప్పుడు ఆయనను ఆశ్రయిస్తే తప్ప మనుషును ఆశ్రయించట వ్యర్థము కదా ఏహోవాన్ని ఆశ్రయించటే ఉత్తమము కాబట్టి ఆయన నా ఆశ్రయము ఆయన గుడారములో నేను నివసిస్తాను ఇదే నా కోరిక నా ఆకాంక్ష అంటాడు మై డిజైర్ ఈస్ టు డ్ డ్ డ్ డ్ డ్వెల్ ఇన్ యువర్ ప్లేస్ డ్వెల్ నేను నివసించుట ఎంతో శ్రేయస్కరము అంటాడు ఎందుకంటే ఆయన కృపాతిశయములను బట్టి గొర్రెపిల దీపకాంతిలో యుగ యుగములు సన్నిధిలో ఉండబోతున్నాం ఆయన కృపాతిశయంను బట్టి ఆయన గుడారంలో మనం ఎప్పటికీ ఎల్ల కాలము ఎవర్ అంట Forever we will be in His holy place, in His holy dwelling. In that sense, we are all in the same place. We are all in the same place. We are all in the same place. We are all in the same place. Here we are all in the same place. This is the same place. ప్రభువుని చూసింది ఆయన ఆయన సన్నిధిలో గొర్రెపిల్ల అక్కడ ఉన్నది ఏసు ప్రభువే ఆ గొర్రెపిల్లని దావిదికు తెలుసు కాబట్టి ఆయన సన్నిధిలో నేను ఎప్పటికీ ఉంటాను ఆ ఆశ్రయము నాకు కావాలి ఎందుకంటే నాకు శత్రు భయము మరణ భయము లేదు శాశ్వత రాజ్యం మనము అరవై అధ్యాయంలో నాలుగవ వచనం చూస్తే మనకి అర్థం శాశ్వతమైన రాజ్యం అది ఆ రాజ్యంలో ఎల్లప్పుడూ సురక్షితంగా నేను ఉంటాను ఎందుకంటే అక్కడ ఎప్పుడు నిత్య ఆనందమే ఈ లోక రీతిగా నాకు వేదనలు ఉన్నాయి కానీ అక్కడ నాకు ఎప్పటికీ నిత్య ఆనందం ఇది భవిష్యత్తును చూస్తూ తన ఫ్యూచర్ ని చూసుకుంటూ ప్రవచించినటువంటి వాక్ ఇది దావిధికు తెలుసు ఆయనకు యేసు ప్రభు సన్నిధిలో నిత్య ఆనందము నిత్య రక్షణ అక్కడ దొరుకుతాయి ఆయన సన్నిధిలో భద్రత ఉన్నదని తెలుసు కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు ఆయన గుడారంలో నేను నివసించాలని కోరుకుంటాను ఎత్తైన కొండ పైన ఆయన గుడారంలో ఆయన నాలుగవ మాట ఏంటంట నాలుగవ మాట భయభక్తులు కలవారి స్వాస్థ్యం ఏసు ప్రభు భయభక్తులు కలిగితే ఆయన స్వాస్థ్యము మనకు దొరుకుతుంది భయభక్తులు కలిగి ఉండే నీవు నా మొక్కుబండ్లను అంగీకరించి ఉన్నావు నీ నామం నందు భయభక్తులు నీ నామం నందు భయభక్తులు గలవారి నాకు అనుగ్రహించి ఉన్నావు ఐదో వచనం నీ మొక్కుబడులని అంగీకరించి ఉన్నాడు అంటున్నాడు నువ్వు ఏమేమి మొక్కుబడులు చేసుకుంటున్నావు అనాలోచితంగా చేయొద్దు ఎందుకంటే నువ్వు చేయలేని వాటి గురించి దేవుడికి మొక్కుబాటులు చెల్లించొద్దు వినయంతో కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థనలు చేయి కానీ అటహాసానికి పోయి మొక్కుబాటులు చేస్తాను అది చేస్తానికి చేస్తాను ఎందుకంటే నీకు సామర్థ్యం లేకపోతే నువ్వు చేయొద్దు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే చాలు నీ విశ్వాసమే పరీక్షిస్తాడు ఒకవేళ చేసుకుంటే నువ్వు వాటిని నెరవేర్చాలా నీ నామం నందు భయభక్తులు కలవారి స్వాస్థ్యమును నాకు అనుగ్రహించి ఉన్నావు ఏసు ప్రభు యొక్క స్వాస్థ్యం ఎవరు ఆయన నమ్ముకున్న జనలే కదా ఆ స్వాస్థ్యం గురించి దావిడు మాట్లాడతాడు అధ్యాయంలో భవిష్యత్తు యొక్క ప్రవచనం నాకు అనుగ్రహించి ఉన్నావు వరకు ఐదో వచనంలో నమ్మకత్వాన్ని ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నిలబెట్టుకున్న ప్రతి విశ్వాసకి ఆయన నిత్య రాజ్యంలో నిత్యం నిలిచి స్వాస్థ్యంను ఇవ్వబోతున్నాడు ఇవ్వబోతున్నాడు చూడండి ఏసు ప్రభువును చూడలేదు దావీదు కదా పరలోకంలో ఏ విధంగా జరగబోతుందో తెలియదు ఆయనకి కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆయన ఈ ప్రవచనములు పలుకుతున్నాడు కడ వరకు నమ్మకం అక్కడ వరకు నమ్మకత్వాన్ని ఆయన ఎందు భయభక్తులు కలిగి నిలబెట్టుకున్న ప్రతి విశ్వాసికి ఆయన నిత్య రాజ్యములో నిత్య రాజ్యంలో నిత్యము నిలుచు స్వాస్థ్యమును ఇవ్వబోతున్నాడు దావిధికు ఆ ఆ గుంపులో లేడం తెలుసు తాను ఆ స్వాస్థ్యమును పొందుకోలేదని తెలుసు కానీ తనకు ఆ స్వాస్యం ఉంది అని చెప్పుకుంటున్నాడు అనమాట ఇక్కడ తనకు ఆ స్వాస్యం ఉంది ఎందుకంటే ఆయన యేసు ప్రభుని చూస్తున్నాడు ఈ వాక్యంలో తన ప్రయాణంలో తన పోరాటములు తన పరిశ్రమలు కదా యేసుప్రభును ప్రభును అడుగున చూస్తున్నాడు ఆయన అందుకే ప్రవచనం చెప్తున్నాడు ఆయన తన నిశ్చిత దేవుడితో కీర్తిస్తున్నాడు ఎందుకంటే ఆయన సన్నిధిలో నేను నిత్యం నిలవబోతున్నాను ఆ గుడారంలో ఆ గుంపులో నేను చేరబోతున్నాను చూడండి ఏసుప్రభుని చూడకముందే నూతన నిబంధన తెలియక ముందే దావిధి మాట్లాడుతున్న మాటలే ఇప్పుడు మనకు నూతన నిబంధన తెలుసు యేసు ప్రభు తెలుసు అని ఎందుకు వచ్చాడో తెలుసు ఆయన రక్షణ కార్యము ఏ విధంగా మన జీవితాల్లో జరిగించిందో కూడా మనకు తెలుసు మనకు ఈ నిశ్చయిత ఈరోజు ఖచ్చితంగా ఉండాలి హండ్రెడ్ డౌట్ లేకుండా కదా ఆవగింజంత ఆవగింజంత విశ్వాసం ఉండాలి ఆవగింజ అంటే అది చిన్న గింజతో పోల్స్తాము ఇంకొక రకంగా అయితే అది సంపూర్ణమైన విశ్వాసం తొట్టలు మచ్చలు పురుగులు రంధ్రాలు ఏవి లేని ఒక చిన్న గింజ ఎలాంటి చిన్న విశ్వాసం ఉన్న అనుమానాలు ఉండదు అందులో శంకించకూడదు ఆవగింజంత విశ్వాసము అది ఉంటే చాలంట కదా ఆవగింజంత అంటే సంపూర్ణం చిన్న సైజు పెద్ద సైజ్ కాదు అక్కడ సైజు గురించి కూడా చెప్తున్నా అది సంపూర్ణత చెప్తోంది అంత విశ్వాసం నీలో ఉండాలి సంపూర్ణమైన విశ్వాసం ఉంటేనే మనము ఈ నిర్వచన ఈ యొక్క మనం చెప్పగలం ఆవగినంత విశ్వాసం అంటే కొండని పో అంటే పోతుంది అని చెప్తే అంటే ఆ విశ్వాసము సంపూర్ణంగా ఉంటేనే ప్రతి సమస్యని పోవే అంటే పోతుంది కదా ప్రతి రోగం పో ఏ సునామంలో అంటే పోతుంది ఎందుకంటే మన విశ్వాసం సంపూర్ణం ఏ రోగము ఎవరికి ఎలాంటి శ్రమ వస్తున్నా కాలిపో సైతాన ఏ సునామంలో కాలిపో అంటే ఆ సైతాన్ని కాల్చవేయబడుతుంది ఆ దుష్టకార్యంలో పారిపోతున్నాయి విరిపించబడుతున్నారు జనాలు బంధకాల నుంచి కదా ఎందుకు అంటే మన సంపూర్ణ విశ్వాసం దేవుడు దావీదు ఆ రోజు చెప్తున్నాడు అనమాట సంపూర్ణ విశ్వాసముతో నేను ఆయన రాజ్యంలో నిలబడతాను ఆయన నన్ను నడిపించువాడు ఆఖరి మెట్ ఏంటంట సన్నిధిలు నిరంతరము నిలుస్తానని చెప్తున్నాడు ఎంత గట్టి నమ్మకం కదా దేవుడు దావీదికి రాజునకు దీర్ఘాయువును కలిగచేవాడు ఎవడు అతని సంవత్సరంలో తరతరంలో నడిపించేవాడు ఎవడు అంటే అది ఎహోవాయే కదా దేవుని సన్నిధిని అతను నిరంతరం నిలుచును అతని కాపాడుటకై కృపా సత్యములను నియమించును అని కీర్తనలు అరవై ఒకటి అధ్యాయంలో ఆరు ఏడు వచనాలు చెప్తున్నాయి ఆరు ఏడు వచనాలు చెప్తున్నాయి ఏంటవి దేవుని సన్నిధిని నిరంతరం నివసించుట అతనికి కాపాటికై కృపా సత్యములను నియమించును రెండు వచనాలు యశు ప్రభువుని గురించి సూచిస్తున్నాయి అక్కడ కృపా సత్యములు ఆయన సన్నిధాన వర్తులు అయన మనకంటే ముందుగా ఈ లోకమును సాతాను జయించి మరణమును జయించి శ్రమలను జయించి రూపాంతర అనుభవమును పొందుకున్నాడు కదా పునరుద్ధానుడైన యేసు మహిమలో నివసించిన దేవుడు మహిమలో ఆయన ఎత్తబడిండు మేఘారుడు కొనిపోబడి ఆయన కొనిపోబడిడు తండ్రి కుడి కూర్చుండి ఉన్నాడు ఈ రోజు తండ్రి కుడి అందుకే ఆయన సన్నిధిని నిరంతరము నిలుచువాడు నిరంతరం దీర్ఘ కృపా సత్యములను నిలిచిస్తున్నారో మనము మనల్ని ప్రశ్నించుకోవాల కృపా సత్యముతో మనం నిలబడి ఉన్నామా కదా దేవుని కుడి మనం కూర్చుండాల్సిన రోజులో మనం ఉంటామా ఈ నిశ్చయిత మనలో ఉందా ఇది మనము ప్రశ్నించుకోవాల్సిన సమయం మనం ప్రార్థిస్తున్నాము మనం వాక్యం చెప్తున్నాము సాక్ష్యం పంచుకుంటున్నాము ఇతరుల కొరకు విజ్ఞాపనలు చేస్తున్నాము ఇవన్నీ ఈ లోకరీతిగా సేవ కోసమే కానీ మనుష్య రీతిగా మన ఆత్మ కోసం కూడా మనము కొన్ని జరిగించవలసి ఉన్నది మన ఆత్మ రక్షణ కొరకు కూడా మన ప్రయాసము నడుస్తూనే ఉంది జరుగుతూనే ఉండాలంట అంతము వరకు దిన దినము నా మ్రొక్కుబడులని నేను చెల్లించినట్టు నీ నామము నిత్యము కీర్తిస్తాను ఆఖరి మాట అంటున్నాడు అన్నమాట ఎనిమిదో వచనంలో నిత్యము నేను నీ నామంని కీర్తిస్తాను ఎందుకంట నా నేను చెల్లించినట్లు నీ నామంను కీర్తించదు ప్రభువుని స్థుతిస్తున్నావా ప్రభువుని కీర్తిస్తున్నాం పాటలతో కీర్తించవాలను కదా ప్రార్థనతో కీర్తించవాలి నువ్వు ప్రభువుని నామంను ఆయన గుణగణములను ఆయన అతిశయంలోని కీర్తిస్తూనే ఉండాలి ఇది నీ దైనందిక జీవితం నా డైలీ యాక్టివిటీ అంటాం ప్రతిరోజు నువ్వు చేయవలసింది ఉదయ కాలం నుంచి సాయంత్రం వరకు ప్రభువుని స్థుతిస్తూ ఉండటమే ఆయన ఎన్ని కార్యాలు చేస్తున్నాడు క్షణ క్షణం ఊపిరి వీల్చుకుంటున్నావు ఆ ఊపిరి వీలువ నువ్వు కట్టగలవా కదా ఊపిరి నేను అది నేర్చుకున్నా అంటే అక్కరున్న టెల నేర్చుకున్నా ఆక్సిజన్ ముక్కు తగిలిచ్చినప్పుడు పదకొండు రోజులకి నాకు ఏడు లక్షలు వేసారు జస్ట్ ఆక్సిజన్ సిలిండర్కి మందులకే ప్రభు ఎంత ఉచితమైన ఆ యొక్క ఊపిరిని ఇచ్చినావు ప్రభ ఇంతకాలము నేను ఒక పదకొండు రోజులకే ఇన్ని లక్షలు కట్టినా అప్పుడు నా జీవిత కాలం అయితే నేను ఎన్ని కోట్లు కట్టాలి కదా దేవుడు ఉచితంగా ఇచ్చిన ఈ కృపని మనము విలువని ప్రకటించాలి ఈ ఉచితమైన కృపని మనం ప్రకటించకపోతే మన దేవ మన జీవితాల వ్యర్థము ప్రభు మన దేహంలో పెట్టిన అవయవాలన్నిటినీ అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అధిక బలమైతే ఎనభై ఏళ్ళు సురక్షితంగా క్షేమంగా నడిపిస్తున్నాడు అవయవాలన్నీ పనిచేస్తున్నాయి ఆయన మహిమ కొరకు మనము జీవించాలని మరి వాటన్నిటికీ మనము ఎన్నిసార్లు స్థుతించాలి దేవుణ్ణి ఎన్నిసార్లు ఆయనను చేరి దావిదు ఎలా దిన కదా ఎలా దిన దినము ప్రభుని స్థుతించటకు రొక్కుబి చెల్లించడానికి ఆకాశ ఆకాంక్ష కలిగిన వాడు ఒక డిజైర్ మనలో ఉండాలి మన కోరిక ప్రభువుని స్థుతించాలి అనే కోరిక ఎందుకంటే ఆ ఎత్తైన కొండపైకి నేను వెళ్ళాలంటే ముందు ఇక్కడ నేను సిద్ధపడాలి నువ్వు సిద్ధపడకుండా ఏమాత్రమో అలక్ష్యం చేస్తూ కదా వాక్యం నిర్లక్ష్యంగా చదువుతూ ధ్యానిస్తూ భయభక్తులు సగం సగం జీవితంతో ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించే ప్రభు అంటే ఎట్లా ఎక్కిస్తాడు దేవుడు అన్న లోపంలని ముందు మనం సరి చేసుకోక తప్పదట ఎందుకంటే ఒకరికి మనం వాక్యం బోధిస్తున్నప్పుడు మనలని మనం కూడా శుద్ధి చేసుకోవాలి మనులను మనం కూడా సేవకులుగా ఖచ్చితంగా వాళ్ళకు శ్రమలు ఉంటాయి శోధనలు ఉంటాయి వాళ్ళు ఆ శోధనలు శ్రమలనే ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నారు ఆయన కృపను బట్టి అటువంటి టైంలలో కొన్నిసార్లు తప్పులు జరుగుతుంటాయి శరీర రీతిగా మనం తప్పులు చేయకపోయినా శరీర కొన్ని తప్పులు జరుగుతున్నప్పుడు వాటన్నిటినీ మనము ఒప్పుకొని విడిచిపెట్టాలి ఎందుకంటే ఆయన దాగుచోటు అయినా దాగుచోటు మన దాగుచోటు ఆయనే ఆయన సన్నిధికి మనం ఎక్కాలి ఎత్తైన కొండపైకి ఎక్కాలి ఆ ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి పరిశుద్ధ దేవుడు నిత్యం నీళ్లుచు పరిశుద్ధ దూతలతో గొర్రెపిల రక్తం విమోచింపబడిన ఆయన ప్రజలతో ఆయన సన్నిధిలో చేరి నిత్యం స్తుతించదాం ఎందుకంటే ఈరోజు మనం చాలా మందిని గమనిస్తున్నాం ఆత్మీయ స్థితిలో దిగజారిపోయి నేల చూపులు చూస్తున్నారు కదా మనం పరిశుద్ధ చేతులెత్తి ప్రభువుపై వైపు ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థిస్తున్నాం కానీ చాలా మంది దిగజారిపోయిన మనస్తత్వంతో నేల చూపులు సన్నిధిలో కూడా తల ఎత్తుకోలేనంతగా సిగ్గుపడుతూ వారి జీవితాలు భ్రష్టు సందర్భంగా నేల చూస్తున్న వారు ఉన్నారు ఈరోజు కదా శత్రులు వచ్చే ధర్మ పడుతున్నారు నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ మనం ఒక పిలుపుని ఏంటంటే ఆ ఉన్నత శిఖర అనుభవంలోనికి మనం నడిపించాలి మనము నడవాలి మనతో పాటు వారిని నడిపించాలి ఆత్మీయ స్థితిలో రెక్కలు చాచి ఎగరలేని బరువైన స్థితిని పోగొట్టుకున్నారు చాలా మంది స్థితిలో రెక్కలు చాచి బరువైన స్థితిలో అందుకే మనకు ఈ పక్షిరాజు ఎగ్జాంపుల్ అనమాట ఎగరలేని ఆ బరువైన స్థితిలో మనం ఉంటున్నప్పుడు ఆ రెక్కలని పీకేసి మన ముక్కుని సరిచేసి మన గోళ్లను బలపరిచి నూతన యవనమును ఇచ్చి బలపరచువాడు ఆత్మయందు మనల్ని స్థిరపరచువాడు ఒక్కడే ఆయననే ప్రభైన ఏసు కదా ఆత్మీయ స్థితిలో మనము ఏమేం పోగొట్టుకుంటున్నామో ఏమేం పోగొట్టుకుంటున్నామో అవన్నిటిని తిరిగి మనం పొందుకోవాలి అవన్నిటిని మనము తిరిగి పొందుకోవాలి అబ్రహాం లాగా మనకు ఉన్నదంతా సమర్పిద్దాము ఎఫ్థ కుమార్తె లాగా మన మనం నలుగొగొట్టుకుందాము వ్యర్థమైన రీతిలో మనము జీవించకుండా పవిత్ర హృదయంతో తో ఎందుకు ఆయన సన్నిధికి చేరాలని మనము నిశ్చయం తీసుకోవాలి నిశ్చయం తీసుకోవాలి ఎందుకంటే సురక్షంగా సురక్షితంగా మనం ఉండేది ఆయన సన్నిధిలో మాత్రమే ఈ లోకంలో నీకు ఎక్కడా సురక్షిత లేదు కదా నీకు భద్రత లేదు ఇక్కడ ఈ లోకము పాపముతో నిండి ఉన్నది పాపులు వాళ్ళ వక్ర మార్గాలతో మనల్ని అటాక్ చేస్తున్నారు ఎన్నో రకాలుగా మనకు శోధనలు ఏది కూడా శాశ్వతమైనది కాదు కాబట్టి మన భద్రత మన నిశ్చయిత ఆయన సన్నిధిలో ఆ ఉన్నత శిఖరం వరకు చేరాలి అంటే ఆయనకు ప్రీతి పాత్రులుగా మనం ఉండాలి ఇష్టలుగా ఉండాలి ఆయనకి ఇష్టమైన రీతిగా ఉండాలి అంటే అది మన సొంతంగా ఏమి చేయలేమంట అది మన సామర్థ్యంతో చేయలేనిది ఆత్మ నడిపింపుతోటే అది మనము పొందుకోగలము ఆయనతో సహవాసముతోటే మనం ఇవన్నీ జరిగించుకున్నవాలేము సహవాసం లేకుండా యేసు ప్రభుతో సన్నిహితం లేకుండా కదా ఆయన కోరుకున్న వాడికి ఏ ఆటంకం లేదు అన్ని సమకూడి మేలు జరుగుతాయని చెప్తున్నాడు కదా భక్తుడు కదా ఆయన ఎద్దకు మనం దగ్గరికి వెళ్ళాలి ఎగిరి ఆయనని చేరుకోవాలి అంటే ఆయనని చేరుకోవాలి అంటే అది ఎంత గొప్ప కార్యం కదా ఈ కాలంలో మనం చూస్తున్నాం కూడా కదా పర్వత శిఖరపు అనుభవం తప్పనిసరిగా కలిగి ఉండాలని మనం చెప్పుకుంటున్నాం కానీ ఆ పర్వత ఆ రూపాంతర అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా కదా మొద్దుబారిన ముక్కుని అంటే సువార్త చెప్పుటలో నిర్లక్ష్యం ఆ పక్షిరాజుకు ముక్కు మొద్దు బారిపోయింది వయసు వచ్చేసి ముసలితనం వచ్చేసరికి దాని ముక్కు మొద్దు బారిపోయి షార్ప్నెస్ పోతుందనమాట సువార్త విషయంలో నీవు నిర్లక్ష్యంగా ఉంటే మొద్దుబారిపోయిన ఆ పక్షిరాజు ముక్కు వలె ఉన్నావు మొద్దుబారిపోయిన పట్టు లేని పట్టుత్వము కదా గ్రిప్పు లేని గోర్లు దానివి ముసలితనం వచ్చేసరికి అంటే దేవుని శక్తిని చూపించలేని మన భక్తి పట్టుత్వం పోయింది అనుకోండి ఇంకా మనం దేనికి పనికిరాం ఆ పక్షి కూడా ఎందుకు పనికిరాదు అది ఏ వేటను కూడా వేటాడలేదు ఆ పక్షి రాజు పట్టుత్వం ఎప్పుడు వస్తుంది దాని గోర్లు పోయినాక మళ్ళీ కొత్త గోర్లు రావాలంటే ముందు పాత గోర్లను అది పీకేస్తుందంట పీకేసిన తర్వాత తన కొత్త గోర్లతోటి అది తిరిగి ఎగురుకుంటూ బలమైన పక్షిగా అది బలవంగా ఎదుగుతుంది ఎగురుతూ పోతుంటది కాబట్టి మనము ఆ విధంగా దేవుని శక్తిని చూపించాల మన గోర్లని పట్టుత్వం కలిగి షార్ప్నెస్ కలిగి ఉండాలి అంటే ఆ వాక్యంని ఆయన శక్తిని చూపించగలిగే సామర్థ్యంని మనం పొందుకోవాలా అది మన సొంతం కాదు వెనుకబడిన ఆసక్తి లేని నిష్ప్రయోజనమైన ఉజ్జీవము లేని ఉజ్జీవింపబడని ఇతరులను వెలిగించలేని స్థితిని కలిగిన మన జీవితాలని ప్రభు మన ప్రకాశవంతంగా చేయబోతున్నాడు మన ప్రకాశవంతంగా చేయబోతున్నాడు నిర్జీవమైన ఆ గోర్లు ఆ ముక్కు ఆ రెక్కలు అన్నిటినీ పీకేసుకున్నాక అది ఉజ్జీవింపబడుతుందట అదే మన స్థితి కావాలి మనం కూడా అదే రకంగా ఉజ్జీవించబడాలి ఆ కొండ మీద ఉన్న పట్టణమును పోలి మరుగై స్థిరమైన ఆత్మీయ రీతిగా మనము హెచ్చింపబడిన స్థాయిలోకి నిలబడాలి అంటే మనల్ని మనము నలుగగొట్టుకోవాలి శ్రమలు రాని మనం భరించాలి కష్టంలు రాని మనం భరించాలి ఏ రోగం వచ్చినా అది ఏ శ్రమంలో పోతుంది మనం దాన్ని అనుభవించి సెలవు వదిలేస్తామంట ఎందుకంటే ఇతరుల కోసం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ అనుభవం మనకు పనికి వస్తుంది కదా నువ్వు శ్రమ గుండా రోగం గుండా ఆ భయభీతులతో వెళ్తున్నప్పుడు వాటిని ఎట్లా అధిగమించుకుంటూ వెళ్తున్నావో ఒక వ్యక్తి నీకు విజ్ఞాపన చేసినప్పుడు ఆ వ్యక్తికి నువ్వు నిశ్చయంగా భద్రతని చూపిస్తావు ఏసు ప్రభువు ద్వారా మనం ఎవరికి భద్రత ఇయ్యమో మనం చూపిస్తాం ఆ మార్గం ఎందుకంటే ఆ మార్గంలో మనం కూడా వెళ్తున్నాం కాబట్టి కాబట్టి కష్టాలు వచ్చినా శ్రమల నిందలు వచ్చినా ఏ రకమైన పెస్టిలన్స్ అంట కదా రోగములు ఎలాంటి శ్రమలు ఎలాంటి వైరస్లు ఏదొచ్చినా కూడా ముందుకు సాగాలి అంటే ముందు వాటిలో మనము ఆ అనుభవం ని తప్ప అవతలి వ్యక్తి ఎలాంటి అనుభవంలో ఉన్నాడో మనకు తెలియదు ఆ పెయిన్ మనం ఫీల్ కావాలి ఎందుకంటే మనం అనుభవిస్తున్న పెయిన్ ఏసు ప్రభు ఫీల్ అయ్యిండు కదా మానవ రీతిగా మనిషి రూపంలో ఆయన ఉన్నప్పుడు మనుష్య రూపంలో ఉన్నప్పుడు ఆయన ఈ ప్రతి ఆ భరించిండు ప్రతి అవమానంను సహించిండు ప్రతి నిందను సహించిండు కదా ఆయనకు ఇవన్నీ ఎట్లా తెలుసు అంటే ఆయన సహించిండు కదా ఆయనకు తెలుసు ఈ నొప్పి మనం ఈరోజు ప్రార్థిస్తున్నప్పుడు ప్రభా నీకేం తెలుసు మా నొప్పి నీకేం తెలుసు మా బాధలు పిల్లలను పెంచుకోలేకపోతున్నాం ఈ ఉద్యోగాలు ఈ లోకంలో ఇన్ని కష్టాలు ఈ ధరలు పెరుగుతున్నాయంటే ప్రభు ఏమంటాడు అన్నీ నేను అనుభవించే వచ్చినా అవన్నీ జయించి వచ్చినాను కదా నాకు తెలియనిదా అంటాడు దేవుడు ఏమన్నా తెలియదుందా మరుగైనడు ఏదైనా ఉన్నదా సమస్తం కాబే ఆ నూతన జీవమును మనకి ఇవ్వాలి అంటే ఆ ఎత్తైన కొండ శిఖర అనుభవంని మనం పొందాల్సిందే మనము పొందాల్సిందే ఆ అనుభవంలో మనము మత సువార్తలో చూస్తున్నాం పదిహేడవ అధ్యాయము ఒకటి నుంచి ఎనిమిదిలో పదిహేడు అధ్యాయము ఒకటి నుంచి ఎనిమిదిలో ఇక్కడ శిష్యులతో రూపాంతర అనుభవాన్ని పంచుకున్నాడు మోషేని ఏలి చూపించిండు రూపాంతరంలో వాళ్ళు మహిమలు ప్రకాశిస్తున్నారు మానవ రీతిగా లేరు వాళ్ళు మహిమలో ప్రకాశిస్తున్నారు వాళ్ళు కాబట్టి ఆ రూపాంతరములో ఆ మహిమలో మనం కూడా ప్రకాశించాలి అంటే చోదలను సహించేవాడు ధన్యుడు కాబట్టి ఈ ధన్యతలను అన్నింటిని పొందుకుంటూ మనం ముందుకు సాగాలి ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించి ప్రార్థన చేయాలి ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించి నేను సిద్ధపడుతున్నా నన్ను సిద్ధపరచేవాడవు నీవే నీ రెక్కలు చాటిన నన్ను భద్రపరుచిన దేవుడవు కాబట్టి నన్ను రూపాంతర అనుభవంలోనికి నడిపించు ప్రభు అనేది మన ప్రార్థన ఉండాలి మనం ఇతరులకు నేర్పించే వాళ్ళు కూడా ఉండాలి ఎందుకంటే ఆ పర్వతశిగర అనుభవాన్ని తండ్రితో సాన్నిహిత్యాన్ని మనము కలిగి ఉండాలి ఆ సన్నిధిలోకి మనం ఉండాలి ఈ లోక శ్రమలు ఈ రాకడలు ఈ శ్రమలు ఇవన్నిటిని దాటుకుంటూ పోతున్నాం మనం ఆ సన్నిధిలోకి చేరటానికే మనము ఎంతో ప్రయాస పడుతున్నాం కాబట్టి ఈ అబ్రహాము యొక్క పర్వత శిఖర అనుభవంలో యుఫ్త కుమార్తె యొక్క పర్వత శిఖర అనుభవంలో మోష యొక్క పర్వత శిఖర అనుభవంలో ఆ ఎత్తైన కొండల పైన వాళ్ళు చేసినటువంటి ప్రయాస వాళ్ళు నేర్చుకున్నటువంటి పాఠములు ఇవి మనకి దృష్టాంతములుగా ఎప్పటికీ ఉండాలి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ధైర్యం వస్తుంది ఎంకరేజ్మెంట్ జరుగుతుంది అనమాట ఇది మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ఉంటాం ఎందుకంటే పశుదాసన దేవుడు మనలో ఉండి జ్ఞాపకం చేస్తుంటాడు రీకాల్ చేస్తూ ఉంటాడు వాటిని కాబట్టి జ్ఞాపకం చేసుకుందాము ఎందుకు సమర్పణ ఉండాలి కదా అబ్రహాం నేర్చుకున్నట్టు మోష నేర్చుకున్నట్టు ముఖాముఖి అనుభవం కావాలి మనకు అబ్రహాము లాగా సమర్పించుకున్నాడు తన కుమార్ని ఇవ్వటానికి కూడా వెనకాడని స్థితి వెనకాడని అంటే తనని తాను సమర్పించుకున్నాడు అక్కడ ఆయన దేవుడిని వృద్ధాప్యంలో కలిగిన కుమార్ని కూడా వదలటానికి ఇష్టపడ్డాడు ఆయన ఎందుకంటే ఆయన ఆ బలిని ఆయన బలిని సిద్ధపరిచిండు నీ ప్రార్థన బలి సిద్ధపరచుకోమంటున్నాడు ముఖాముఖిగా దేవుని చూడమంటున్నాడు ప్రార్థన బలిని సిద్ధపరచుకోమంటున్నాడు వస్తా కుమార్తె నిన్ను నీవు సమర్పించుకుని దేవునికి నీ జీవితాన్నే అంకితం చేయమంటున్నాడు ఎందుకంటే ఆమె పరిపూర్ణరాలుగా చేయబడింది సేవ కోసం మనం ఇంకా గమనిస్తాం ఈ నో నోవహులో కదా నోవహ జీవితంలో కుటుంబానికి రక్షణగా నిలబడ్డాడు ఆయన ఏసు ప్రభుకి వినయంగా విధేయతతో నడుచుకున్నాడు చెప్పిన మాట విన్నాడు కాబట్టి జలప్రళయంలో కాపాడబడ్డాడు అరారోతు కొండ పైన ఆ కొండ అనుభవము ఇవన్నీ మనకు నేర్పిస్తుంది ఏంటంట యేసు ప్రభువులె రూపాంతరం చెందితే మనకు కొన్ని రకములైన ఆశ్చర్యకార్యం దేవుడు మన జీవితంలో జరిగిస్తూ ఉంటాడు ఆశ్చర్యకారంలో జరిగిస్తూ ఉంటాడు చూడండి ఒక ఒక మాట నేను చెప్పి ముగిస్తాను తొంభై ఒకటవ దావి కీర్తనలో మహోన్నతిని చాటను నివసించి వాడే సర్వశక్తుని నీడని విశ్రమించివాడు ఆయని నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడు వేటకాని ఊర్లో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తేగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును అనే రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును ప్రభు ఈ మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆశ్రయం అనిపిస్తుంది కదా దేవుడు తన రెక్కల చాట మనల్ని భద్రపరచుకున్నాడా నేను ఎక్కడు చూడలేదే నేను ఎప్పుడు చూడలేదే అంటాం అదే నూట ఇరవై ఇంకొక మాట ఉంది యహోవయ నమ్మిక ఉంచువాడు కదలకు నిత్యము నిలుచు సియోను కొండవలి కదలకుండా నిత్యము నిలుచు సియోను కొండలవలి అందుకే మన ప్రార్థన చేసేటప్పుడు నూట ఇరవై ఒకటవ చెప్పినట్టుగా కొండల తట్టు నేను చూస్తున్నాను ఆ రూపాంతర శిఖరం పైకి నేను చూస్తున్నాను నా చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాను సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే నాకు అక్కడి నుంచి ఆ కొండ శిఖరం పై నుంచే ఆ ఉన్నత స్థలంలో పై నుంచే దేవుడు నన్ను నడిపిస్తాడు ఆయన శిఖరం పైకి మనం ఎక్కాలి అంటే ముందు మనలని మనము సంపూర్ణంగా సిద్ధపరచుకోవాలి ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా దేవుడు మనల్ని బలపరచాలని కోరుకుంటున్నాను ఈ వాక్యంని మూగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు మహాగుణుడు మా కొండవు మా కోటవు మా ఆశ్రయ దుర్గమైన ఎస్సయ్యేక సన్నిధిలో మేం ప్రభ నా తండ్రి నీ నిత్యము మేము నిలిచినట్లు మమ్మల్ని మీరు ఎన్నుకున్నారు నాయన మమ్మల్ని నడిపించి నీవే ప్రభ మా సమర్పణ సంపూర్ణత అన్నీ కూడా నీ అందే గుప్తమైనాయి ప్రభ మేము ఎదుగుటకు నడిపించండి ప్రభా మేము స్థిరంగా నిలబడుటకు మమ్మల్ని నడిపించండి ప్రభా నా తండ్రి ఆ యొక్క అనుభవంలోనికి మీరు మమ్మల్ని నడిపించండి మా సొంతంగా మేము ఏది చేయలేమేనా బలహీనులం ప్రభ మమ్మల్ని బలపరచేవాడు పక్షిరాజు యవనం వలే మా యవనంను కృతనాగు అన్నట్టు ప్రభ నీకు నడిపింపులు మమ్మల్ని అందరినీ నడిపించమని వాక్యం ద్వారా ప్రతి మాట్లాడమని ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి థ్యాంక్ యూ బ్రదర్ యూ సిస్టర్ దేవుడు మరి ప్రార్థిద్దాము దీపావళ మమ్మీ గురించి యాదగిరి బ్రదర్ గురించి రేణుకా సిస్టర్ గురించి జాన్ బ్రదర్ ప్రైజ్లో బ్రదర్ చూడలో అన్న ప్రైజ్లో ఈ రేణుకాస్టర్ వాళ్ళ మమ్మీ గురించి యాదగిరి బ్రదర్ రేణుకా సిస్టర్ గురించి ముగ్గురు గురించి బ్రదర్ అమ్మ కోసం లు తీర్చి అభివృద్ధి సాక్ష్యం ఉండాలా నివించాలిపోవాలి గడపాల వచ్చిపోవ మీద సాయం చేయండి సాక్ష్యం వేసుకోవాలి అనేకలో పంచుకోవాల్సి వచ్చిపోవడం మీద సాయం చేసి కోస పత్తి అవసరాలు తీర్చి వేసుకోవాల కుటుంబంతో సాక్ష్యం ఉండాలి వచ్చిపోవ మీరే సాయం చేయండి అదేవిధంగా మరి ఆరోగ్యం మీ ముట్టండి స్వస్థ కోసం తమ కోసరాలు తీర్చండి ఈ యొక్క రక్షణ మార్గం నేర్చండి మీ సాక్ష్యాలు జీవించాలేసుకో మీరే సాయం చేసి కోచరాలు తీర్చి వివిధ మీదేసి ంత రక్షణ పొందులాగానే మీరే సాయం దేచండిపోవడం గొప్పదాన్ని కొందనా చేసినాం అదేవిధంగా మరి రవి దృష్టి ప్రవేశం దృశ్యం స్వసపరచండి మరి కోశపత్ర శ్రద్ధించి దయచేయండి రక్షణ మార్గం దేచండిపోవడం ఆత్మరక్షణ దయచండి గొప్పదని కొందనా చేసినాం ముట్టండి స్వసపరచండి మరి కోషించి మనజనకు ప్రవేశం వాళ్ళిద్దరు సాక్షి నిమిషాలు ఇచ్చిపోరే సాయం చేసి వాళ్ళ సేవల మీరు చదవండి వాళ్ళ పనుల మీద చదవండి కోశపతో శ్రద్ధించి వాళ్ళ మూడు కుటుంబాన్ని శ్రద్ధ కూర్చుకొని ముఖ్యంగా విధంగా దయచేయండి రక్షణ దయచేయండి థ్యాంక్ యూ అన్న ప్రైజ్ లాడ్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక నేను ప్రార్థిస్తాను ఇంకా ముగ్గురు ఉన్నారు స్తోత్రమైన ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా నైనా కరుణమైడ కృపా కనికరం కలిగిన తండ్రి జీవాధిపతి మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన ప్రభు మరి అభిబ్రదర్ గురించి ప్రార్థిస్తుంటున్నాం ఫీవర్ నుంచి విడుదల దయచేసి నాయన సంపూర్ణమైన స్వస్థత ఏసుక్రీస్తు నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన మీరు కృప చూపండి ఆ బిడ్డను ముట్టి తాకి స్వస్థత కలగజేయండి నెమ్మది శాంతి సమాధానంతో నాయన నీ కృపలో భద్రపరుచుకోమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి నాయన ప్రభు మన అలాగే ఉదయ శిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన ప్రభు మరి గాంధీ హాస్పిటల్లో ఉంది నాయన మరి ఈ రోజు వెళ్ళి చూశాం ప్రభు మేము ప్రార్థించిన ప్రార్థనకు మీరు జవాబు దయచేసిన నాయన ప్రభువ నా తండ్రి ముట్టి తాకి స్వస్థపరిచి సంపూర్ణమైన విడుదల దయచేయమని నా తండ్రి నాయన వాళ్ళ గృహంలో నా తండ్రి నలుగురు ఉన్నారు వారు అందరూ నైనా మరి సాక్ష్యముతో నా తండి అందరూ రక్షణలోకి రావాలా ప్రభు ఆ కార్యం ఈ ఆత్మకార్యం ఆయన మీరే తోడైండి నడిపించి ప్రభువ మీ కృపలోనైనా మీరు రక్షించుకోమని ప్రార్థిస్తుంటున్నారు అలాగే ఇల్లిషమ్మ గురించి కంటి ఆపరేషన్ గురించి ప్రార్థిస్తున్నాం నైనా ఆమె కంటి చూపునైనా మరి మంచిగా కనిపించాలా ప్రభు మీరే సహాయం అనుగ్రహించి కృప బుట్టి తాకి నాయన అండగుట్టలో ఉన్న ఆయనను ముట్టండి తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేండి నాయన అలా గృహంలో శుభకార్యం పెట్టుకున్నారు ప్రభావ ఎలాంటి ఆటంకం లేకుండా వేసి క్రీస్తు నా తండ్రి ప్రతి ఒక్క కొట్టివేసి మీ కృపలో భద్రపరుచుకొని నా తండ్రి మీ నామానికి మహిమ తెచ్చుకోండి నాయన నిశ్చితమైతే ఆ కుటుంబాన్ని మొత్తం మీరు రక్షణలోకి నడిపించుకోండి నాయన ఆయన మీ ఆత్మధార మీ ఆత్మకార్యాలు జరిగించుకోండి ప్రభు ఈ స్కైప్లో కూడి ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ప్రతి శోధనలు కొట్టివేయినాయన సమృద్ధితో నింపిన ఆయన నా తండ్రి నేను నామిన బిడ్డలు నువ్వు తలగా ఇల్లబెడతానన్నావు తండ్రి నీ వాగ్దానం ప్రవ్వ నా తండ్రి అందరి జీవితాల్లో నెరవేర్చి ప్రవ్వ మీ నామానికి మహిమ తెచ్చే మమ్మల్ని వాడుకోమని నా తండ్రి మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఏసుక్రీస్తునామలో ప్రార్థించి అడిగి తండ్రి ఆమె ప్రైజ్ లోడు పార్శుదరావు బ్రదర్ మీరు ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్ మన ప్రభు యేసు క్రీస్తు కృప కనికరము ప్రేమ సమాధానం నడిపింపు చేరొచ్చిన మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడేండి నడిపించింది కదా ఆమె అందరికీ